అస్సలం అయికు వరహతుల వరకూ అల్లం దిల్లాల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన నరకంపై వేయబడే వంతెన క్షేమంగా సురక్షితంగా దాటడానికి అల్లా యొక్క దయ ఆయన కరుణ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైవసం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం అదేమిటంటే నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది మరో చిన్న వంతెన ఉంటుంది దానిని కూడా తప్పకుండా దాటివలసి ఉంటుంది ఆ వంతెన దీని గురించి స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం ఏ రవ్వంత జిగస్సు ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు అయితే నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత పరస్పరం ఎవరి మధ్యలో నైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే దానిని శుభ్రపరచి వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తరువాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది సాహిబుహారిలో హజరత్ అబూ సయిద్ హుద్రీ అదాహుతలను ఉల్లేఖించిన హదీత్ ఉంది ప్రవక్త సలల్లాహు అలైవసం తెలిపారు విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది ఎవరి పట్ల అన్యాయం ఉన్నా అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి మరి ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గస్థానాలు పెంచడం జరుగుతుంది మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైవసలం తెలిపారు నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం ఏదైనా జిగస్సు చెడు ఒకరి గురించి ఉందో వారిని శుభ్రపరిచి ఆ తరువాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు వారి హృదయాలు శుభ్రంగా ఎలాంటి అందులో కీడు లేకుండా ఉంటుంది ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు ఎలాంటి చెడు లేకుండా ఉండాలి అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు అందుకని మహాశివులారా ఇహ లోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు ఇక రండి ప్రళేదినానా ఆ వంతెన నరకంపై వేయబడిన వంతెన దాటడానికి దోహదపడే సత్కార్యాల గురించి తెలుసుకుంటాము అయితే మరిచిపోకండి ఇంతకుముందు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఉదాహరణకు హృదయాంతర సత్యంతో ఇహ్లాస్తో సంకల్పశుద్ధితో లా ఇల్లాహ ఇల్లల్లా చదవడం ఒకటి నమాజ్ పాబందీగా చేయడం మరియు అదాన్కు సమాధానం పలికి అజాన్ తర్వాత దువా చదవడం రెండవది మూడో విషయం ఉదయం సాయంకాలం పది పది సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైవల్లంపై ధర చదవడం నాలుగో విషయం ఏ ముస్లింపై కూడా ఎలాంటి అపనిందా వేయకపోవడం అయితే రండి మరికొన్ని విషయాలు ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాము మహాశివులారా నమాజులు ఐదు పూటలు ఐదు వేలల్లో పాబందీగా చేస్తు ఉండడం ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ అల్లాహన్ మహాశైలారా వంతెన యొక్క గాంభీర్యత వంతెన యొక్క కష్టతరం మీరు విని ఉన్నారు దానిని క్షేమంగా దాటాలనుకుంటే ఫజర్ నమాజ్లో పడుకొని ఉండకండి ఫజర్ నమాజ్ సమయంలో మనకిష్టమైన ఆటలు పాటలు కార్యక్రమాలు సీరియల్లు వస్తూ ఉన్నాయి వాటిని చూడడంలో నిమగ్లై నమాజ్ను విడనాడడం వంతెన దాటడంలో మరింత కష్టతరానికి గురి చేస్తాయి ముసలద్ అహ్మద్ ఇబున్ హెబ్బాన్ సునందార్మి యొక్క ఉల్లేఖన షహల్బాని రెహమహుల్లా గారు దీనిని సహి అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైవసం నమాజ్ ప్రస్తావన చేస్తూ మన్హా ఫ అలైహా ఎవరైతే పాబందీగా నమాజ్ చేస్తూ ఉంటారో కానత్ లహు నూరన్ వబుర్హానన్ వనజాతన్ యోమల్ ఆ నమాజ్ అతని గురించి కాంతి అతనికి ఒక నిదర్శన అతని గురించి మోక్షంగా నిలుస్తుంది ఆ ప్రళయ దినాన అల్లాహో అక్బర్ గమనించండి కాంతి ఎంత అవసరమో ఇది దాటడానికి వంతెన దాటడానికి విని ఉన్నారు మోక్షం కూడా మరియు ఇది మనం పక్క విశ్వాసులము అన్నదానికి ఒక నిదర్శన కూడా అని ప్రవక్త సల్ల అలై వసలం ఈ హదీసులు తెలుపుతున్నారు ఈ విధంగా వంతెన దాటడానికి ఇది చాలా అవసరమని తెలిసింది కదా ఇక ఎవరైతే నవాజును విడనాడుతారో వారి గతి ఎవరితో అవుతుందో వారి పరిస్థితి వారి యొక్క తోడు ఎవరికి లభిస్తుందో అది కూడా వినండి అలిహా లం లహు నూరున్ వలా బుర్హానున్ వలా నజా ఎవరైతే నమాజ్ పాబందీగా చెయ్యరో అది వారి గురించి కాంతి నిదర్శన మరియు మోక్షం కాజాలదు కానూన్ ప్రళయ దినా ఇలా నమాజును వదిలిన వ్యక్తి కారూన్ హామాన్ ఫిర్ మరియు ప్రవక్త కాలంలోని అతి శత్రువుడైన దుష్టుడైన ఉబయ్ బిన్ హల్ఫ్ ఇలాంటి నలుగురి పేర్లు తీసుకుని ప్రవక్త చెప్పారు నమాజ్ వెదిలే వ్యక్తి ఇలాంటి నలుగురితో ఉంటాడు అని అల్లాహో అక్బారు అల్లాహో అక్బారు ఇక నేను నమాజులు చదవండి సోదరులారా సోదరి నమాజ్ విషయంలో ఏమాత్రం జాప్యం చేయకండి సహీ ముస్లింలో వచ్చిన హదీఫ్ ప్రకారం ప్రవక్త సల్లని చెప్పారు నూర్ నమాజ్ నూర్ అని మరియు తిరిమిది అబు దావుద్ ఇబిని మాజాలో వచ్చిన హదీద్ ప్రకారం బషిరిల్ మ ఎవరైతే చీకటి రాత్రుల్లో కూడా నమాజ్ కొరకు నడిచి వెళ్తున్నారో అలాంటి వారికి ప్రళయ దినాన సంపూర్ణమైన కాంతి ప్రకాశవంతమైన కాంతి లభిస్తుంది అని శుభవార్త ఇవ్వండి అని చెప్పారు ప్రగతి సల్లా సలం మరియు తబ్రానిలో ఉల్లేఖించబడిన ఈ హదీత్ కూడా ఎంత గొప్ప శుభవార్త మనకు తెలుపుతుందో ఒకసారి గ్రహించండి నిశ్చయంగా అల్లాహుతాలా ప్రళయ దినానా ప్రకాశవంతమైన గొప్ప నూర్ ప్రసాదిస్తాడు ఎవరికి ఎవరైతే చీకటి సమయాల్లో మస్జిద్లకు వస్తూ పోతూ ఉంటారో అల్లాహరం ఇంత గొప్ప విషయం గమనించండి మహాశివులారా నమాజ్ చదవడంలో వెనుక కాకండి చీకటి సమయాల్లో ఫజర్ నమాజ్ ఉంది మగరీబ్ నమాజ్ కావచ్చు ఇషా నమాజ్ కూడా ఉంది ప్రళయ దినానా వంతెన దాటుతున్నప్పుడు వేగంగా దాటడానికి యహలోకంలో ఏ సత్కార్యాలు చేసుకుంటే మనం వేగంగా దాటగలుగుతామో ఆ విషయాలు తెలుసుకుంటున్నాము ఆరో విషయం జుమా నమాజ్ ఇందులో కూడా వెనుక ఉండకుండా పాబందీగా చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఖతీబ్ ఖుత్బా స్టార్ట్ చేసే సందర్భంలో కొంతమంది మాత్రమే ఉంటారు చివరి సమయం వరకు మస్జిద్ అంతా నిండిపోతుంది అలా కాకుండా మున్ముందే జుమారోజు మస్జిద్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి సహేల్ జామలోని హదీద్ ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు నిశ్చయంగా అల్లాహతాల ప్రళయ దినానా ఈ రోజులను వాటి అసలు రూపంలో లేపుకొని తీసుకొస్తాడు మరి ఆ రోజుల్లో జుమా రోజు ఎంతో పుష్పంలాగా ప్రకాశవంతంగా ఉంటుంది ఎవరి గురించి ఎవరైతే జుమా నమాజులకు ముందుగా వచ్చి జుమా నమాజుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు ఏడో విషయం జుమారోజు సూరతుల్ కహఫ్ చదవడం ప్రవక్త సలల్లాహు అలైస్ తెలిపారు అల్హు మిన ఎవరైతే జుమారోజు సూర కహఫ్ చదువుతారో రెండు జుమాల మధ్యలో వారికి నూర్ ప్రసాదించడం జరుగుతుంది ఇది కూడా సహీ హదీస్ షేహల్బానీ సహీ ఉల్ జామెల్ ప్రస్తావించారు ఎనిమిదవ సత్కార్యం సూరె బూరతుల్ అలె ఇమ్రాన్ చదువుతూ ఉండే అలవాటు చేసుకోవడం ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఇక్రూ అమ్రాన్ దీని వ్యాఖ్యానంలో ఇమాం మునాబీ రెహమహుల్లా చెప్పారు అంటే ప్రకాశవంతమయ్యే రెండు కాంతుల్లాంటి సూరాలు అని యహదీఫ్ ముస్లిం షరీఫ్లో ఉంది వంతెనను వేగవంతంగా దాటడానికి దోహదపడే సత్కార్యాల్లో మరొకటి న్యాయం పాటించడం అన్యాయం దౌర్జన్యాన్ని విడనాడడం ప్రవర్త సలాసారు ఇకుమ ఫుల్ని మీరు అన్యాయం దౌర్జన్యం చేయడం మానుకోండి నిశ్చయంగా దౌర్జన్యం ప్రళయ దినాన చీకట్లు చీకట్లతో వస్తుంది అల్లహోర్ అంటే ఎవరైతే ఇహలోకంలో దౌర్జన్యం చేస్తారో వారికి పరలోకంలో కాంతి అనేది నూర్ అనేది లభించదు వారికి చీకటే చీకటి ఉంటుంది మరో సత్కార్యం పదవ సత్కార్యం హజ్ లో తన వెంట్రుకలు తీయడం ప్రవక్త సల్ల అని తెలిపారు హాజీ తన యొక్క క్షౌరం చేయిస్తున్న సందర్భంలో అతని తల నుండి పడే ప్రతి వెంట్రుకకు బదులుగా ప్రళయ దినాన ఒక నూరొక కాంతి లభిస్తుంది అల్లాహోకి వర మహాశివులారా నరకంపై వేయబడిన వంతెనను వేగంగా దాటాలనుకుంటున్నారా పదకొండవ సత్కార్యం ధర్మ విద్యను అభ్యసించడం అల్లాహు పర ఈ రోజుల్లో ఎంతమంది వెనుకపడి ఉన్నారు ఎంతమంది దీని విషయంలో వెనుకపడి ఉన్నారు వినండి హదీద్ ప్రవక్త సలహు అలీస్వాల్ని తెలిపారు మామిన్ రజులిన్ యస్లుకు తరీఖన్ యతులుబు ఫీహ్ అయిల్మన్ ఎవరైతే ఒక దారిలో నడుస్తాడో ఎందుకు నడుస్తున్నాడో ఆ దారిలో ధర్మ విద్య నేర్చుకోవడానికి అతను వెళ్తున్నాడో ఆ దారిలో నడుస్తూ అల్లా అతని గురించి అతని దారిని స్వర్గం వైపునకు సులభతరంగా చేస్తాడు మరి ఎవరి ఆచరణి అమలుహు లంయు నూ ఎవరి ఆచరణ అతనిని వెనుక పడేస్తుందో అతని ఖాన్దాన్ పాందాన్ అతని యొక్క వంశం అతనిని ముందుకు తీసుకెళ్లలేదు इमा इबिनी रजब्रहमुअली इकड़ अल्लाह तुम आ दारी नी स्वर्गम वुलभम चस्डी चेप जो आंटे एनो भाव का, वच्चु का भावं स्वर्गम व दारी एमटी नरकं उ वंेनोक अंदक मुंक रर्म विद्य ने ఇంకా మహాశివులారా మరు సత్కార్యం ప్రజల అవసరాలు తీర్చడం దీనికి సంబంధించిన చాలా పొడవైన హదీత్ ఉంది ఆ హదీసులో ప్రవక్త సలల్లాహీ అసలు తెలిపారు ఎవరైతే తన సోదరుని ఒక అవసరాన్ని తీర్చడానికి ఒక దారిలో నడుస్తాడో దాన్ని తీర్చి అంతవరకు అతను స్థిరపడడో తాలా ప్రళయ దినానా ఎక్కడెక్కడైతే ప్రజల పాదాలు స్థిరపడకుండా జారుతూ ఉంటాయో కదులుతూ ఉంటాయో అక్కడ అల్లా వారి యొక్క పాదాలను స్థిరపరుస్తాడు మరియు మీరు ఇంతకుముందే విని ఉన్నారు గత కార్యక్రమాలు విని ఉంటే వంతెనలో ఒక అతి భయంకరమైన విషయం ఏమిటి చారుడు ఉంటుంది ఇల్లా మనుష అల్లా అల్లా ఎవరి పట్ల తన కరుణతో కాపాడుకుంటాడో వారి తప్ప అది అందరినీ జారవేస్తుంది అందరి పాదాలు కాళ్ళు జారుతూ ఉంటాయి దాని మీద మరొక ముఖ్య విషయం సోదరులారా మన జీవితాల్లో ఒకవేళ మనం ఈ హదీజ్ను ఆచరించామంటే ఇన్షా అల్లాహ్ ప్రళయ దినానా వంతెనను దాటడంలో ఈ ఆచరణ కూడా ఈ సత్కార్యం కూడా మనకు దోహదపడుతుంది అదేమిటి ఎప్పుడైతే మన గడ్డంలో కానీ మన తల వెంట్రుకల్లో కానీ తెలుపు వెంట్రుకలు రావడం మొదలవుతాయో కొందరు చూసేవాళ్ళు నన్ను ఇప్పుడే ముసలివాడుగా భావిస్తారు నేను వృద్దునైపోయిన్నా వయసు పైబడిన వారిని అయిపోయాను అని ప్రజలు భావిస్తారు అని షేవింగ్ చేసుకుంటారు గుండు గీకించుకుంటారు మరికొందరు ఆ తెల్ల వెంట్రుకలు తీసేస్తారు అయితే ప్రవక్త అసలు అల్లాహులేస్లం వారి యొక్క హదీత్ వినండి మన్ షా బషై బన్ఫిల్ ఇస్లాం ఖాన తలహునూరని యోమల్ ఇస్లాంలో ఉండి ఇస్లాంపై జీవిస్తూ ఎవరి శరీరంలోనైతే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయో అవి వారి గురించి ప్రళయ దినానా కాంతిగా నిలుస్తాయి ప్రవక్త యొక్క ఈ హదీఫ్ వింటున్న సహచరుల్లో ఒక వ్యక్తి అడిగాడు ప్రవక్త మనలో కొందరున్నారు ఎంతిఫూన షైబ్ ఇలాంటి తెల్ల వెంట్రకలు వచ్చాయి అంటే తీసేస్తారు పీకేస్తారు ప్రవక్త ఏమన్నారో తెలుసా ఇష్టమైన వారు తమ ఆ కాంతిని పీకేసుకోండి ఉంచుకోండి ఉంచుకుంటే ఆ కాంతి లభిస్తుంది తీసేసుకుంటే ఆ కాంతిని తీసేసుకున్న వారు అవుతారు మరొక హదీతులు ప్రవక్త సల్హస్లం వారు తెలిపారు లాతంతిఫు షైబ్ ఫైన్ నహూ నూరు నియోమల్ కయామ తెల్ల వెంట్రుకలు ఏవైతే వస్తున్నాయో వాటిని తీయకండి ప్రతి వెంట్రుకకు బదులుగా నూర్ అనేది ప్రళయ దినాన లభిస్తుంది అంతేకాదు మరొక శుభవార్త కూడా ప్రవక్త సల్హల్ మరొక శుభవార్త కాదు మూడు శుభవార్తలు ప్రవక్త సల్ల అసల్లం వారు ఇచ్చారు ఏమిటి ఆ నూర్ కాంతి యొక్క కాకుండా మరో మూడు శుభవార్తలు మన్షా బఫిల్ ఇస్లామిషైబన్ ఇస్లాం స్థితిలో ఎవరి వెంట్రుకలు తెల్లబడుతున్నాయో ప్రతి వెంట్రుకకు బదులుగా ఒక పుణ్యం రాయబడుతుంది ఒక పాపం తుడిచివేయడం జరుగుతుంది ఒక స్థానం పెంచడం జరుగుతుంది అల్లాహోకి అల్లా కొరకు ఇకనైనా మీరు షేవ్ చేసుకోకండి గడ్డాలు కత్తిరించకండి ఎలాంటి సిగ్గు పడకుండా దానిని అదే స్థితిలో వదలండి ఈ రోజుల్లో కొంతమంది తమ యొక్క ఆ తెల్ల వెంట్రుకలను దాచిపెట్టడానికి మైదాకు పేరు మీద హిన్న ఖిదాబ్ పేరు మీద ఈ రోజుల్లో హిన్న ఖిదాబ్ ఇవన్నీ ఎరుపుతనానికి దగ్గరగా ఉండేవి కానీ ఈ రోజుల్లో బ్రౌన్ అని బ్రౌన్ పేరు మీద బ్లాక్ కూడా ఉపయోగిస్తున్నారు మరి ప్రవక్త సల్లల్లాహే వసలం ఎవరైనా తెల్ల వెంట్రుకలను దాచిపెట్టడానికి బ్లాక్ హిన్న ఉపయోగించడాన్ని నిషేధపరిచారు ప్రవక్త సలస్సులను ఒక సందర్భంలో చెప్పారు ఎవరైతే ఈ బ్లాక్ హిదాబ్ యూజ్ చేస్తారో నల్లటి ఖితాబ్ ఉపయోగిస్తారో వారిపై స్వర్గం యొక్క సువాసన కూడా నిషిద్ధం ఉంది అని హెచ్చరించారు మహాశివులారా ప్రళయ దినాన మనకు నూర్ కాంతి లభించాలని అల్లాతో దువ కూడా చేస్తూ ఉండాలి అల్లాతో దువా కూడా చేస్తూ ఉండాలి రబ్బనా అతిమిమ్ల నూరనా రబ్బనా అతిమిమ్ల నూరనా అయితే ప్రవక్త మహనీయ ముహ్మద్ సల్లల్లాహిస్లం దీని గురించి ఒక దువా కూడా మనకు నేర్పి ఉన్నారు ప్రత్యేకంగా మస్జిద్కు వెళ్తున్న సందర్భంలో ప్రవక్త ఈ దువా చదువుతూ ఉండేవారు హిస్నుల్ ముస్లిం చిన్నపాటి పుస్తకం అందులో ఈ దువా ఉంది చదవండి నేర్చుకోండి ధర్మజ్ఞానం ధర్మ విద్య అభ్యసిస్తూ ఉండండి કાંતી અનિધી મને કો પરગતું ઉંટુંદિ અલ્લાહુમમ જઅલ ફી કલ્બી નુરા વ ફી લિસાની નુરા વ ફી સમઇ નુરા વ જઅલ ફી સમઇ નુરા વ જઅલ ફી બસરી નુરા વ જઅલ મિન ખલ્ફી નુરા વ મિન અમામી નુરા વ જઅલ મિન ફૌકી નુરા વ મિન તહતી નુરા અલ્લાહુમ્મા આતની नूरा ने ने शरीफ लो लो। मरी लो। दुआ पद मुस्म षरीफ्वेखन उ मरको उल्लेखना इतना क्या यो दुआ को सुमार पदनाल मन शरीर अवयवा मन को नूर अल्ला प्रसाद दुआ चेयर जी अहशिव నరకంపై వేయబడే వంతేనా వేగంగా దాటడానికి ఎలాంటి సత్కార్యాలు ఇహ అధికంగా ఎక్కువగా చేస్తూ ఉంటే బా మంచిగుంటుంది బాగుంటుంది అనే విషయాలు తెలుసుకున్నాము అలా వాటన్నిటినీ ఆచరిస్తూ ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక మన కాంతి ఇంకా ఎక్కువగా పెరగాలి అంటే మనం ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా నేర్పుతూ ఉండాలి తెలుపుతూ ఉండాలి అల్ల తాలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగా ఆఖిరు దవాణా అని అహమ్మదల్ రబ్ాలమీన్ అసలం వరహుల వబరక